జ్యేష్టరాజం బ్రహ్మ బ్రహ్మణన శన్నో సేద సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరంపరా గుహా ప్రవిష్టావాత్మానౌ విశేషణాచ అనంతరే చ మంత్రే తావేవ ద్రష్టృద్రష్టవ్యభావన విషి నష్టి అంటే ఆ విశేషణాచ అనే ఆ సూత్రగత పదాన్ని భాష్యకారులు అనేక దృష్టికోణాల నుంచి వ్యాఖ్యానం చేశారు ప్రస్తుతంలో రుతం ప్రబంతో మంత్రం దగ్గర దాని పూర్వము నుండి మంత్రాన్ని తీసుకుని అక్కడ ఉండే భోక్తృభోక్తవ్య మంత్రు మంతవ్య వక్తృవక్తవ్య అనే విశేషణములు ఏవైతే ఉన్నాయో ఆ విశేషణముల ద్వారా ఇక్కడ క్షేత్రజ్ఞ పరమాత్మలే స్వీకరింపబడతారు జీవుడు ఈశ్వరుడు మాత్రమే స్వీకరింపబడతారు అని ఎస్టాబ్లిష్ చేశాను ఆ విశేషణాచ్య అనంతరే చ మంత్రే తావేవ ద్రష్టృద్రష్టవ్య భావేన తర్వాత రాబోయే మంత్రంలో కూడా ఆ జీవ ఈశ్వరులే ద్రష్టృద్రష్టవ్య అనే రూపంగా విశేషణ విశేషణయుక్తంగా చెప్పబడినారు ఆ మంత్రం అక్కడి నుంచి సో అనశనన్మన్య అభిచాకశీతి ఇది అనశన చేతనత్వాభ్యాం పరమాత్మ ఓకే కాబట్టి వృతపానలింగము చేత జీవుడు అనశన అంటే భక్షణము లేకుండా అంటే భక్తృత్వము లేకుండాట ఆ కారణం చేత పరమాత్మ అదే సమానమైన వృక్షం మీద జీవుడు పరమాత్మ ఉన్నారు అని ఆ విధంగా వ్యాఖ్యానం చేసుకోవాలి బుద్ధి జీవుడు అని మాత్రం కాదు ఆ పరవృక్షం ఎప్పుడూ వెళ్ళిపోయింది అనంతరే మంత్రే తావే ద్రష్ృద్రష్ట విశిష్టీ సమానే వృక్షే పురుషో నిమగ్న అనీషయా శోచతి ముహ్యమాన జుష్ట పశ్యన్యమీషం అశ్యహిమానం ఇది వేతశోక అంటే వాసుపర్ణ సైజా సఖాయ అనే మంత్రం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాం ఆ మంత్రంలో ఉన్నది ఎవరు రెండు పక్షులు ఏమిటా రెండు పక్షులు జీవా అనే రెండు పక్షులు ఈ రెండు పక్షులు దాని మీద ఉన్నాయి అని అది వ్యవస్థ ఎలాగైతే రుతం ప్రబంధం అనే మంత్రంలో గుహాప్రవిష్ఠులు అంటే గుహయొందు ప్రవేశించిన ఇద్దరు ఎవరంటే జీవుడు ఈశ్వరుడు అని నిర్ధారించినామో అదేవిధంగా ఈ సమాన వృక్షమునందు చెట్టుని ఆశ్రయించుకుని ఉండేటువంటి రెండు పక్షులు అవి కూడా జీవుడు ఈశ్వరుడే రూపకము రూపకం అంటే మెటఫ ఆ విషయం మర్చిపోకూడదు దురదృష్టవశాత్తు మానవ స్వభావం ఎలా ఉంటుందంటే మెటఫర్ అనే సంగతిని విస్మరిస్తా విస్మరించేస్తే మనకేమవుతుందంటే ఓ చెట్టు ఉంటుంది అక్కడ రెండు పక్షులు ఉంటాయి అదే మిగులుతుంది అంతేగాని జీవ ఈశ్వర ఐక్యము ఇవన్నీ పోతాయి ఓ చెట్టు ఉంది ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి అలా మొదలవుతుంది అది మెటఫర్ అనే విషయం విస్మరిస్తే ఆ తర్వాత ఎవడో ఉంటాడు ఈ చెట్టు ఉత్తర కాశీ దాటిన తర్వాత వెళుతుంటే అక్కడ ఉంది అంటాడు అందరూ అక్కడికి క్యూ కట్టడం ప్రారంభిస్తారు ఇక్కడ చెట్టు ఏమి లేదా చెట్టు అన్నది మెటఫర్ అనేది చెతో సంబంధం ఉన్నది కాదు రండమ్మా మీరు కంఫర్టబుల్ గా కూర్చోండి పొప్పలు గారు మీరు ఇటు వచ్చి ఈ దీంట్లో శర్మాజీ మీరు కూడా ఇలా వచ్చే ఇది ఖాళీగా అయితే పెట్టి సార్ రైట్ కాబట్టి అంత మెట సరే రూపకము అంటే దృష్టాంతము ఇవా వేస్తే ఉపమాలంకారం అవుతుంది ఇవా డ్రాప్ చేసేస్తే రూపకం ఇప్పుడు కొంచెం గడుసుతనం అనమాట ఆ చెప్పే దాంట్లోనే గడ సరిధనాన్ని ఉపయోగిస్తారు ముఖము చంద్రుని ఉన్నది అంటే క్లాసికల్ ఉపమానంకారం మామూలుగా కన్వెన్షనల్గా చెప్పినట్టు వాడు ఇంకొక వచ్చి మరింత గడుసుగా చెప్తాడు ముఖము చంద్రుడే అంటాడు అంటే చూడండి అదే అర్థం అదే తాత్పర్యం అదే కానీ దాన్నే మరింత గడుసుగా చెప్పడం దాన్ని రూపకము ఉంటారు అలాగే ఎనివే ఇప్పుడు ఈ సమాన వృక్షముపై రెండు పక్షులు ఉన్నాయి జీవుడు ఈశ్వరుడు అని చెప్పిన ఆ ముండక మంత్రం మనం చూసాం అక్కడ ఉన్నది జీవుడు ఈశ్వరుడే ఎందుకంటే ఆ జీవేశ్వరుడనే తరువాతి మంత్రంలో స్పష్టంగా మరింత వివరంగా శృతి వ్యాఖ్యానిస్తోంది ఏ రూపంగా వ్యాఖ్యానిస్తోంది ద్రష్టృ ద్రష్టవ్య భావంతో వారిని వ్యాఖ్యానిస్తోంది జీవుడు ద్రష్ట ఆ ఈశ్వరుడు ద్రష్ట ఆ కాదు జీవుడు దృష్ట ద్రష్ట జీవుడు ద్రష్టవ్యము ఈశ్వరుడు దర్శనం అంటే తెలుసుకోవడం జీవుడు తెలుసుకునేవాడు తెలియబడేది ఈశ్వరుడు ఓకే కాబట్టి జీవుని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకుంటా కాబట్టి ఈశ్వరుడు ద్రష్టవ్య తెలియబడువాడు తెలియబడువాడు అంటే ఘటపటాదులు వలె తెలియబడువాడు అని కాదు ఇప్పుడు జ్ఞేయము జ్ఞే బ్రహ్మజ్ఞేయం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అని మీకు పదమూడో అధ్యాయంలో వస్తుంది గీతలో బ్రహ్మ జ్ఞేయము అంటే ఘటము జ్ఞేయము బుద్ధితో ఘటాన్ని నేను తెలుసుకుంటాను బ్రహ్మని తెలుసుకుంటా అలా కాదు బ్రహ్మ జ్ఞాన విషయము అని కాదు ఎందుకంటే జ్ఞానంలో బ్రహ్మ విషయము కాదు అని మనందరికీ స్పష్టంగా తెలుసుకున్న విషయమే కదా బ్రహ్మ బుద్ధివృత్తుల విషయం కాదు ఘటపటాదుల విషయమైనట్టుగా మరి జ్ఞేయము అని ఎలా అన్నారు అంటే జ్ఞాతం యోగ్యం అని అర్థం జ్ఞాన విషయం అని కాదు తెలియదగినది కాబట్టి మన జీవితంలో మనం తప్పకుండా తెలుసుకోదగినది అని అర్థం అక్షర్ మీరు తలుపు అలా సగం పెట్టాలనుకోండి మళ్ళీ కొట్టుకుంటుంది కాదు వచ్చి ఆహా రండి నేను చూడలేదు ఆయన రండి గెలియపెట్టకండి గెలియపెట్టకండి అంటే అలా ఉంచే సరిపడ కాబట్టి బ్రహ్మ తెలియదగినది జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే పరమాత్మను తెలుసుకోవాలి పరమాత్మని చూడాలి అంట చూడడం అంటే తెలుసుకోవడం అని అర్థం అండి దర్శన శబ్దానికి జ్ఞానం అని చూడాలి కానీ పరమాత్మకు రూపం లేదనుకోండి ఇంకేం చూస్తారు తెలుసుకోవడమే ఎనివే ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకు తీరాలి ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మ తప్పనిసరిగా దర్శింపదగినది అయితే ఆత్మ ద్రష్టవ్యమైతే దర్శించిబడేవడు ద్రష్టెవరు జీవుడు కాబట్టి ద్రష్ట ద్రష్టవ్యభావన విషనష్టి జీవుణ్ణి ద్రష్టగా ఈశ్వరుణ్ణి తప్పక తెలియదగిన పరమార్థముగా ఆ తరువాతి మంత్రము వ్యాఖ్యానిస్తోంది ఏమిటా మంత్రము సమానే వృక్షే పురుష పురుష అంటే వ్యక్తి వ్యక్తి జీవుడు ఈ శిరస్పాణ్యాధిమాన్ ఈ దేహేంద్రియ సంఘాతమునందు అహంకార గలవాడు ఇక్కడ పురుష శబ్దం చేత చెప్పబడతాడు మనిషి ఈ మనిషి అదే వృక్షం మీద ఉన్నాడు సమానే వృక్షే ఇంకో వృక్షం మీదేమీ లేడు సేమ్ వృక్షం మీద ఉన్నాడు సమానే వృక్షే మీరు చూడండి దురదృష్టం ఏమిటంటే మన అంటే దాని నుంచి మనం బయటపడిపోవాలనే అభిప్రాయం తొందరగా నేను ఈ ఊళ్ళో ఉన్నాను దేవుడు తిరుపతిలో ఉన్నాడు అప్పుడు ఏమవుతుంది ఈ ఊరి నుంచి అక్కడికి ప్రయాణం చేసి వెళ్లాల్సి ఉంటుంది దానికోసం ప్రైవేట్ రైళ్లను ప్రత్యేకమైన రైలు వ్యవస్థ చేసుకోవాలి టిక్కట్లు రిజర్వ్ చేసుకోవాలి ఏవేవో కానీ పరిస్థితి అది కాదు మరి పరిస్థితి ఏమిటి సమానే వృక్షే ఏ చెట్టు మీద నేనున్నానో అదే చెట్టు మీద దేవుడు ఉన్నాడు చెట్టు ఎక్కడ నేనున్నానో దేవుడు అక్కడే ఉన్నాడు సమానే వృక్షే పురుష అయితే నిమగ్న ఈ పురుష ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు నిమగ్నుడై ఉన్నాడు నిమగ్నుడు అంటే దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు వేరే ఈశ్వరుడు ఈ వృక్షంలోనే ఈ వృక్షం ఉన్నాడు కానీ ఈశ్వరుడు ఈ చెట్టుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉండడు తాదాత్మ్యము అనేది పెద్ద సమస్య కాబట్టి ఎప్పుడైతే ఈ వృక్షంతో తాదాత్మ్యాన్ని చెందాడో అప్పుడు ముహ్యమాన మోహములో చిక్కుకుని ఉంటాడు మోహము అంటే ఏమిటి ఈ దేహానికి ఏది సుఖాన్ని కలిగిస్తుందో అది నాకు కోరదగ్గది ఈ దేహానికి ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో అది నాకు ద్వేషించదగ్గది అని ఈ విధంగా తాదాత్మ్యాన్ని బట్టి వాడద్వేషాలు నిర్మాణం అవుతాయి కాబట్టి తాదాత్మ్యం అనేది కూడా అసలు దాని రహస్యం ఏమిటంటే ఇప్పుడు వ్యక్తి నేను ఒక మనిషి ఉంటాడు ఈ మనిషి ఏం చేస్తాడంటే విస్తరించే ప్రయత్నం చేస్తాడు తాదాత్మ్యము అంటే ఇది నా ఇల్లు అంటాడు ఇది నా ఇల్లు అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే దాని సైకలాజికల్ ఆ కిటికీ నేను ఈ ఇల్లు లేకుండా నేను చాలా అల్పూడను ఏమండి ఈ అల్పత్వాన్ని కొంచెం విస్తరించుకుంటే నాకు బాగుంటుంది ఈ అల్పత్వాన్ని విస్తరించే ఉపాయం ఏమిటి ఈ ఇల్లుతోటి తాదాత్మ్యాన్ని చెందుత ద్వారా నేను విస్తరించినాను ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నేను అని గాలి నిలబ ఆకాశం కింద నిలబడి ఉన్నదానికి నేను ప్లస్ నా ఇల్లుకి చాలా తేడా ఉంది కదండి అదే విస్తారము అలాగే బ్రహ్మచారి ఉంటాడు నేను ఒంటరి అంటాడు ఒంటరి అంటాడు ఉన్నాడు అంటారు అంటే ఒంటిగా ఉన్నాడు అంటే వాడు ఎందుకో పనికిరాడు అయోధ్యుడని ఒక అభిప్రాయం వాడు కూడా అలాగే అనుకుంటాడు ఇప్పుడు కుటుంబంలో వాళ్ళు అలాగే అనుకుంటారు సమాజం అలాగే అనుకుంటుంది వాడు కూడా అలాగే అనుకుంటాడు అనుకుని ఇప్పుడు దాన్ని వ్యాప్తి చెందాలి ఎలాగ వ్యాప్తి చెందడము ఇంకో మనిషిని నా అనుకుంటే వ్యాప్తి చెందచ్చు ఇంకో మనిషిని నా అనుకోవాలి ఆ ఇంకో మనిషిని నా అని అలా కూర్చోండి అమ్మా అక్కడ కూర్చోండి హైగా అక్కడ కూర్చో ఇంకో మనిషిని నా అని అనుకోవడం వల్ల నా పక్కన ఏదో పెట్టాలి ఇంకో మనిషి ఇంకో మనిషిని పట్టుకుని నా భార్య అనో నా భర్త అనో పెడితే ఇప్పుడు నేను నా భార్య వ్యాప్తి చెందేది చూడండి ఈ రకంగా మనిషి ఎప్పుడు వ్యాప్తి చెందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎక్స్పాన్షన్ దీంట్లో రహస్యం ఏంటంటే ఎక్స్పాండ్ అవ్వాలనే ఐడియా కరెక్టే అప్రోచ్ ఈజ్ రైట్ బట్ మెథడ్ ఈజ్ రాంగ్ అని అలాగనమాట దాన్నే తాదాత్మ్యము అంటారు ఈ తాదాత్మ్యం కారణంగా వ్యామోహంలో పడి ఉంటాడు ముహ్యమాన ఎప్పుడైతే తాదాత్మ్యాన్ని చెందుతాడో అనీషయ వీరికి స్వాతంత్ర్యం పోతుంది ఇప్పుడు ఈ దేహాన్ని ఒక వివేకంతో సాక్షిగా దర్శిస్తూ నేను అనుకోండి అప్పుడు దాంట్లో ఒక అద్భుతమైన ఫ్రీడమ్ ఉంటుంది తర్వాత దేహానికి హాని కలుగుతుందని మీరు అనుకోద్దు నిజానికి దేహము నేను నాది అని తాదాత్మ్యాన్ని చెందినప్పుడే దేహానికి హాని కలిగి దేహానికి మీరు వివేకపూర్వకంగా నేను కాదు నేను దేహము కాదు అని దేహముడల వివేకంతో దాన్ని సాక్షిగా దర్శిస్తూ దానికి కావలసిన ఉపచారం ఏదో చేస్తారు దానికి దేహానికి కావాల్సింది ఏమిటంటే కొంత భోజనము మంచినీళ్లు నిద్ర మూడే కావాలి దేహానికి ఈ మూడు కనుక దానికి సప్లై చేస్తూ ఉంటే సరైన మొతాదులో దేహం ఇంకా కంప్లైంట్ చేయదు కాబట్టి వివేకపూర్వకంగా దేహాన్ని కనుక సాక్షిగా దర్శిస్తే అది దేహం యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది దేహాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని మీరు అనుకోద్దు కాబట్టి వీడు ఎప్పుడైతే దేహంతో పాదాత్మ్యంలో మునిగిపోతాడో అప్పుడు వీడు స్వాతంత్ర్యాన్ని కోల్పోతాడు ఏ రకమైన ఫ్రీడము ఉండదు అనిషయ భయపడితో బతుకుతాడండి దేహమే నేను అంటే భయపడుతూ దిక్కు దిక్కుమంటూ మనిషి ఎలా జీవిస్తాడో చెప్పమంటారా మీకు మీరు ఆలోచించండి నేను విశాఖపట్నం వెళ్ళాలి రైల్వే స్టేషన్కి వెళ్ళా గో గో గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది ఇప్పుడు నాంపల్లెలో బయలుదేరింది ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తుంది అనౌన్స్మెంట్ అయింది సంచి పట్టుకుని ఉన్న సంచి బరువుగా ఉంది సంచి పట్టుకుని ఉన్నా ఎక్కడుంది కానీ రిజర్వేషన్ లేడు ఎలా ఉంటుంది ఏమిట్రా భగవంతుడా దేవుడా సీటు దొరుకుతుందా దొరకదా ఈ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడికి వస్తుందా అక్కడికి వస్తుందా దాంట్లో ఎక్కడానికి తోడు ఉంటుందా ఉండదా ఈ టికెట్ కలెక్టర్ని ఏమైనా పట్టుకుంటే వాడేమైనా కరుణిస్తాడా వాడి గెలా ఇలాగా మనస్సు పది విధాల ఆందోళనతో నిండి ఉంటుంది మనం బతుకంతా అలా బతుకుతూ ఉంటుంది మీరు గమనించారలేదు జీతం అంతా లగే జీవిస్తాం జనరల్లీ ఎప్పుడైనా ఒక సెన్స్ ఆఫ్ రిలాక్సేషను వచ్చినా అది చాలా షార్ప్లీడ్గా ఉంటుంది మళ్ళీ పోయి దాని స్థానంలో ఒక బెంగా ఒక వచ్చేస్తుంది కారణం ఏదో తెలుస్తుందండి నేను నాది అదే కాదు అహంకారం అమకారాలే ఆ స్వాతంత్ర్యం ఉండదు శ్రేధం ఉండదు అదే టికెట్ కొనుక్కునే రిజర్వేషన్ కొనుక్కుని ఉన్నాడు అనుకోండి ఎలా ఉంటాడు అసలు కూర్చు లేవడు వీడు మామూలుగా అక్కడ బెంచ్ మీద కూర్చునివాడు అనౌన్స్మెంట్ రాగానే లేచి నిలబడతాడు ఇంకా ట్రైన్ రాలేదురా బాబు కూర్చోాలంటే కూర్చోలేడు ఆ ప్రెషర్లో ఉంటాడు అదే టికెట్ కొనుక్కునే రిజర్వేషన్ ఉన్నవాడు ఏంటి అసలు అలా కూర్చొని ఉంటాడు ట్రైన్ వచ్చిందంటే కూడా పట్టించుకోడు అలా కడుమూసి కూర్చున్నాడు ఈ లోపల డబ్బు డబ్బులు ఆడితే ట్రైన్ వస్తే అలా కలుగుతు చూస్తాడు చూసా ఇంకా ఆగలేదు కదా అలా కూర్చుందంటాడు ఈ లోపల ఆ సౌండ్ తగ్గితే ఆగిందా అంటాడు జనం అందరూ ఇటు పరుగులు తీస్తుంటారు అలా కూర్చుందంటాడు జనం సర్దుబాటు అయిన తర్వాత అప్పుళ్ళు లేస్తాడు వీళ్ళైతే ఆ ఎంత ఫ్రీడమ్ ఉంది అలాంటి దానికే మోక్షం ఉంది అటువంటి ఫ్రీడము మనకి జ్ఞానం వల్ల వివేక జ్ఞానం వల్ల వచ్చేస్తుంది దేహము మనస్సు వాటి వేడల వివేకాన్ని చేస్తే అటువంటి ఫ్రీడం వస్తుంది కానీ దురదృష్టవశాత్తు ముహ్యమాన దేహేంద్రియ మనస్సంఘాతము వేడల వివేకం లేని కారణంగా మోహంలో ఉన్న కారణంగా అనీషయ ఏ రకమైన ఫ్రీడము స్వాతంత్ర్యం లేక పరాధీనతతో బతుకుతూ ఉంటాడు అప్పుడు అటువంటి జీవుడు యథా ఎప్పుడైతే చూస్తాడో చూస్తాడంటే తెలుసుకుంటాడో ఇప్పుడు జీవుడు ఏమయ్యాడు ద్రష్టయ్యాడు కదా దేనిని పశ్యతి జుష్టం పశ్యతి అన్యమీషం అదే చెట్టు మీద హృదయంలో తనకంటే వేరుగా భాసిస్తూ అదే చెట్టు మీద హ్యాపీగా ఆ ఆనందస్వరూపుడై సాక్షిగా ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు జుష్టం యదా పశ్యతి అస్య మహిమానం ఆ ఈశ్వరుని యొక్క మహిమ ఏ మహిమ ఏమిటో స్వయం ప్రకాశ చైతన్యము అసంగ చైతన్యము అది ఆ ఈశ్వరుని యొక్క మహిమ ఆ చైతన్యము స్వయం ప్రకాశము అసంగము అంటే దేహేంద్రియాదుల ఎందు ఎటువంటి సంగము లేకుండగా ఉంటుంది ఆ విధంగా పశ్చితి తెలుసు అటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు ఎలా తెలుసుకుంటాడు అంటే రాస్తారు ధ్యానముతో మొదలు ఇక్కడ రత్న ప్రభాకరుడు రాస్తున్నాడు ఆ మంత్రానికి అర్థం దుష్టం అంటే ధ్యానాదినా సేవితం ధ్యానము మొదలైన వాటి చేత వీడు ఆరాధింపబడతాడు ఆ ఈశ్వరుని ఆరాధిస్తాడు ధ్యాన పరిపాక దశాయాం అ ధ్యానము మెడిటేషన్ పరిపక్వమైన స్థితిలో అంటే మనస్సు చాలా స్వచ్ఛంగా తయారవ్వాలండి అప్పుడే మీకు ఈశ్వరుని యొక్క స్వరూపం అవగాహనకు వస్తుంది మనస్సులో తీవ్రములైనటువంటి శోక మోహ భయాదులు అవే ఉన్నప్పుడు ఈశ్వరుడు అనుభవానికి రాడు మనస్సు ఎంపీ అయిపోవాలి ఎంటీ ఆఫ్ సంసార ఎంటీ అంటే మూర్ఖుళ్ళ తయారవ్వాలని నా అభిప్రాయం కాదు ఇట్ మస్ట్ బి ఎంటీడ్ ఆఫ్ సంసార సంసారం పూర్తిగా తీసి వదలపారేయాలి ఇంకా అసలు ఏమీ ఉండకూడదు సంసారం ఉండకూడదు అలా ఎంటీగా ఉంటే అప్పుడు మీకేమైపోతుందంటే నేను ఆ స్వయం ప్రకాశ సాక్షి చైతన్య స్వరూపుడను అనే ఒక ఇన్సైట్ అంతర్దృష్టి అంటారు అది కలుగుతుంది ఆ విధంగా వాడు జ్ఞానాన్ని పొందుతాడు దాన్నే దుష్టం యదా పశ్యతి ఈశమన్యం ఆ విధంగా ఈశ్వరుణ్ణి వాడు ఆత్మరూపంగా తెలుసుకుంటాడు తెలుసుకున్నప్పుడు తస్య మస్య మహిమానం అంటే స్వరూపమేవా స్వయం ప్రకాశ స్వరూపానికే మహిమ పేరు ఆ స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని వాడు తెలిసేసుకుని వితశోక వాడి శోకము అలాగా అవతలకి పోతుంది ఇంకా జీవితంలో శోకం అనేది శోకము అంటే శోకం వేరు దుఃఖం వేరు దుఃఖం చే శోకంచి అంటూ ఉంటారు దుఃఖము అంటే స్థూలంగా ఉంటుంది భోరుమని దుఃఖిస్తూ ఉండడం తర్వాత ఒక విశిష్టమైనటువంటి ఆపద లేకపోతే కష్టము వచ్చి ఈ కారణంగా నేను కష్టపడిపోతున్నాను దుఃఖపడిపోతున్నాను అని తెలుస్తూ దుఃఖించడం అది దుఃఖము శోకము అంటే ఒక టెన్షన్లో బతకడం ఏమిటో తెలియదు ఏమవుతుందో తెలియదు పర్టికులర్గా ఒక కష్టం వచ్చి ఏమీ రాలేదు బట్ ఏ క్షణంలో కష్టం రావచ్చు కానీ ఏమంటారంటే వీఆర్ లివింగ్ అన్ ది వెజ్ అఫ్ అన్హ్యాపీనెస్ వీఆర్ లివింగ్ అన్ వెర్జ్ అఫ్ సారవ్ ఆ వెర్జ్ సారవలో ఉన్నవాడు ఎప్పుడైనా సారవలో పడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు ఆ విషయము తెలిసినట్టుగా ఉంటుంది దాంతో ఒక టెన్షన్లో బతు ఒక స్ట్రెస్లో బతుకుతాడు కాబట్టి దుఃఖము అంటే క్రైమ్ శోకము స్ట్రెస్ ఆ స్ట్రెస్లో జీవిస్తూ ఉంటాడు అదిపోతుంది వేత శోక దుఃఖం ఎలాగూ సో ఈ విధంగా ఇక్కడ ఈశ్వరుణ్ణి జీవుణ్ణి ఒకే వృక్షం మీద ఉన్నవారుగా చెప్పి విశేషణం ఏమిటి ఈశ్వరుడు ద్రష్టవ్య తప్పక తెలియదగిన తత్వము జీవుడు తెలుసుకుని తీరాలి ద్రష్ట అనే విశేషణంతో చెప్పి ఉన్నారు కాబట్టి అక్కడికి సెటిల్ అయిపోయింది ఇంకేం మిగలేదు ఇంకో కల్పం వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక గుహాప్రవిష్ణులెవళ్ళు జీవ ఈశ్వరులే అదే దీన్ని గుహప్రవిష్ట అధికరణ న్యాయము అంటారు గుహలో ప్రవేశించిన వాళ్ళు ఇద్దరు ఎవరంటే జీవ ఈశ్వరులే ఇదే న్యాయాన్ని మనం దీనికి కూడా సమానం వృక్షం జాతే ద్వాసుపర్ణ అనే మంత్రానికి కూడా ఇదే న్యాయాన్ని మనం విస్తరింపజేసినాము దాన్ని అప్లై చేసినాము అక్కడితో మొత్తం అధికరణం అంతా అయితే ఇంకొక అంశాన్ని తీసుకొస్తున్నారు అపరా అంటే అపర ఆహ అంటే కృత్వాచింతా బుద్ధాట ఏంటి అంటే చేయాల్సిన వివరణ అంతా చేయడం అయిపోయింది ఇంకో కొత్త విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమీ తేడా అపరాహ అంటే ఇప్పుడు చెప్పింది పూర్వపక్షం చేసి ఇంకేదో సిద్ధాంతం చెప్తున్నారని అలా ఏమనుకోదు సిద్ధాంతం సెటిల్ అయిపోయింది పూర్వపక్షం ఏమిటి ఆ గుహాప్రవిష్ఠులు ఇద్దరూ బుద్ధిజీవులు అని పూర్వపక్షం సిద్ధాంతం ఏమిటి బుద్ధిజీవులు కాదు జీవ ఈశ్వరుడు అని సిద్ధాంతం ఇప్పుడు ఇంకొక పక్షం మిగిలింది ఇప్పుడు రెండు ఉన్నాయండి మూడు ఉన్నాయి బుద్ధి జీవుడు ఈశ్వరుడు దీంట్లో రెండు తీసుకోవాలి అంటే బుద్ధిజీవులైనా కావచ్చు జీవేశ్వరులైనా కావచ్చు బుద్ధిజీవులోని పూర్వపక్షం జీవేశ్వరులోని సిద్ధాంతం కానీ ఇంకో పక్షం మిగిలిపోయింది అదేమిటి బుద్ధి పరమాత్మ నిగిలిపోయింది కదా అది కన్సిడర్ చేయలేదు కదా ఇప్పుడు అది వస్తాం అపరాహా దాన్ని ఇంకొకడు పట్టుకొస్తున్నాడు ఆ పట్టుకురావడంలో అలా పట్టుకొస్తున్నాడంటే ఇంకా మీమాంసకి తావులేని విధంగా ఆ మంత్రం నుంచే తీసుకొస్తున్నాడు ద్వాసుపర్ణ ఇది మేయం రుత్ అస అధికరణ సిద్ధాంతం భజతే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ అపరుడు చూడండి ద్వాసుపర్ణా సైజా సఖాయ అనే మంత్రం ఉంది అక్కడ అక్కడ ఇద్దరు ఉన్నారు మనం మీరు ఏం చేశారు గుహాప్రవిష్టాధికరణం ప్రతం ప్రభుత్వంతో సుకృదస్సులోకే గుహాం ప్రవిష్టం ఆ గుహాప్రవిష్టాధికరణంలో తేల్చిన సిద్ధాంతాన్ని అంటే ఆ ఇద్దరు జీవ అనే సిద్ధాంతాన్ని మీరు ద్వాసుపర్ణ అనే మంత్రానికి అన్వయించారు దాన్నే ఎక్స్ట్రాపులేట్ చేశారు చేసి మీరు సంతోషపడ్డారు కానీ ఆయన ఏమంటున్నాడంటే ఎప్పుడు ఈ మరోవడే మరోగడేమంటున్నాడంటే మీ గుహప్రవేశ న్యాయం బాగుంది అక్కడ జీవేశ్వరుడు అలా సిద్ధాంతం చేసి కూర్చోండి ఆ న్యాయాన్ని ద్వాసుపర్ణామంత్రానికి మీరు అన్వయించవద్దు అంటే ద్వాసుపర్ణామంత్రం దగ్గర మరొక కల్పాన్ని పెడుతున్నాడు అనమాట గుహప్రవిష్ట దగ్గర ఇంకా కల్పం ఏం లేదు అది సెటిల్ అయిపోయింది ద్వాసుపర్ణ దగ్గర మటుకు అదే న్యాయాన్ని అన్వయించి జీవుడు ఈశ్వరుడు అని మీరు నిర్ధారణ చేయటం అనవసరం అని పెడుతున్నారు సో ఇయం రుక్ ఈ మంత్రము వాసుపన్న అనే మంత్రం అనే రుక్ అసికరణ సిద్ధాంతం నభజతే ఈ గుహాప్రవిష్టాధికరణ సిద్ధాంతాన్ని అది పొందదు ఎందువల్ల పైంగిరస్య బ్రాహ్మణేమో అన్యథా వ్యాఖ్యాతవాత్ ఇప్పుడు చూడండి మంత్రము బ్రాహ్మణము అని వేదంలో మంత్ర ముండక మంత్రాలు అవి ముండకోపనిషత్తు మంత్రాలు ఈ మంత్రాలను వ్యాఖ్యానం చేసిన బ్రాహ్మణం ఉన్నది ముండకోపనిషత్తు అథర్వణం అథర్వణ వేదానికి చెందిన ఉపనిషత్తు ఆ అథర్వణ వేద బ్రాహ్మణము దానికి పైంగిరహస్య బ్రాహ్మణము అని పేరు చూడండి అలా ఈ బ్రాహ్మణాలకి అనేక పేర్లు ఉంటాయి ఇప్పుడు తైత్రీయ బ్రాహ్మణము తాండ్య బ్రాహ్మణము గోపథ బ్రాహ్మణము ఇలాగ అనేక బ్రాహ్మణాలు ఉంటాయి అలాగంటే బ్రాహ్మణము అథర్వణ వేదానికి చెందినది పైంగి రహస్య బ్రాహ్మణము బ్రాహ్మణం చేసే పని ఏమిటంటే సంహితలో ఉండే మంత్రాలకి వివరణ బ్రాహ్మణం ఇస్తుంది సో ఈ మంత్రానికి అర్థం ఏమిటి దీని వినియోగం ఏమిటి ఈ పదానికి నిరుక్తి ఎటిమాలజీ ఏమిటి ఇవన్నింటినీ చెప్పేది బ్రాహ్మణం ఒకప్పుడు ఆ మంత్రాన్ని ఎవళ్ళు వినియోగించి ఏ రకమైన ప్రయోజనాన్ని పొందారు అనే కథ దాన్ని అర్థవాద అటువంటి అర్థవాదన కూడా బ్రాహ్మణం చెప్తుంది బ్రాహ్మణంలో అనేక అంశాలు చెప్తారు ఈ మధ్యన వచ్చిన కొన్ని పుస్తకాల్లో మంత్రాలని బోల్డ్ లెటర్స్లోను బ్రాహ్మణాలని థిన్ లెటర్స్లోనూ వేసి ఫాల్ట్ మార్చి వేసి మంత్ర బ్రాహ్మణ విభాగం మనకి స్పష్టంగా తెలిసి కొన్ని పుస్తకాలు వచ్చాయి ఎనివే ఈ ముండకోపనిషద్ మంత్రం ఉంది కదా ద్వాసుపర్ణ దీనికి సంబంధించిన బ్రాహ్మణం ఒకటి ఉండండి మీరు చూసారో లేదో దాన్ని ఆ మంత్రానికి వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానంలో అక్కడ ఉన్న రెండు పక్షులు అవి జీవేశ్వరులని చెప్పలేదు ఇంకో రకంగా చెప్పారు కాబట్టి అవి జీవేశ్వరులని మీరు గుహాప్రవిష్టాధికరణ న్యాయం దీన్ని కూడా జీవేశ్వరులని నిర్ణయం అవసరం మీరు పై బ్రాహ్మణంలో ఎలా అలా తెలుసుకోండి అని అంటున్నాడు బాగా చెప్పాడు గట్టివాడు ఏం అది చెప్తున్నారు ఏమిటి ఎలా చెప్పారు పై బ్రాహ్మణంలో తయూరస్ పలం స్వాద్వత్తి సత్వం అనశ్న అధిచాశీతి అనశ్న అధిపశ్యౌత సత్వక్షేత్ర అంటే పూర్వపక్షంలో చెప్పింది చెప్పారు ఇక్కడ గుహాప్రవిష్టాధికరణ పూర్వపక్ష స్వీకృతమైన బుద్ధిక్షేత్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో ఆ రెండింటినీ ఈ మంత్రం మీద స్వీకరించి పైంగ్రహస్య బ్రాహ్మణంలో చెప్పారు ఇప్పుడు ఆ బ్రాహ్మణం మీకు కష్టం అనేది అర్థమవుతుంది చూడండి తయోరణ్య ప్లిఫ్లం స్వాద్వత్తి ఇతి మంత్రంలో ఉంది కదా తయోరణ్య పిపులం స్వాద్వత్తి అని ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే అక్కడ ఇది ఆ విధంగా స్వా కర్మఫలాన్ని అనుభవించేది సత్వం అది ఎవరంటే సత్వము సత్వము అంటే బుద్ధి కాబట్టి బుద్ధి అది సెట్లైపోయింది ఇక మంత్రంలో తర్వాత ఏముంది అనశ్నన్య అభిచాకశీతి ఇది అని ఉంది ఇక్కడ తినకుండా అంటే ఫలాన్ని అనుభవించకుండా ఇతరుడు అలా చూస్తూ ఉంటాడు అని కదా ఆ అభిచాకశీతి అనే పదానికి వ్యాఖ్యానం చేస్తున్నారు అనశ్నన్నన్య అభిపశ్యతి అని అర్థం దానికి అభిచాకశీతి అంటే అభిపశ్యతి ఎందుకంటే చాకశీతి అన్నది అంత ప్రసిద్ధమైన క్రియాపదం కాదు పశ్యతి అన్నది స్పష్టమైన క్రియాపదం కాబట్టి బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఒకప్పుడు ఆ మంత్రగత పదాలకే అర్థం కూడా చెప్తారు అభిచాకశీతి అంటే అభిపశ్యతి అని తెలుసుకోండి ఓకే ఇప్పుడు ఏం తెలిసినట్టు ఇది ఎవరు ఈ విధంగా సాక్షిగా చూసి ఎవరు జ్ఞా జ్ఞా అంటే క్షేత్రజ్ఞుడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఎవరయ్యారు తావేత సత్వక్షేత్రజ్ఞవు ఆ ఇద్దరు ఆ ఇద్దరు ఎవరంటే బుద్ధి క్షేత్రజ్ఞుడు అంటే చిత్రం ఏంటంటే మీరు ఫాలో అవుతున్నారో లేదో కొంతమంది ఫాలో కాలేకపోవచ్చు ఐ నో దాట్ చిత్రం ఏంటంటే గుహాప్రవిష్టం అన్నప్పుడు బుద్ధి క్షేత్రజ్ఞుల్ని కన్సిడర్ చేసి పూర్వపక్షంలాగా తిరస్కరించాలి కానీ అది అంతవరకు అది బాగానే ఉంటుంది దాంట్లో ఏమీ తేడా లేదు అక్కడ జీవేశ్వరులని మనం ఎస్టాబ్లిష్ చేసాం దాన్నే ఈ సమానం వృక్షం అనే మంత్రానికి అప్లై చేయబోతే ఈయన అడ్డు అంతవరకు అది బాగానే ఉంది అలా అటు ఈ మంత్రం దగ్గర మాత్రం మీరు అది పట్టుకు ఎందుకంటే ఈ మంత్రం దగ్గర ఈ ఇద్దరు ఎవరంటే బుద్ధి క్షేత్రజ్ఞులని పైంగి రహస్య బ్రాహ్మణం స్పష్టంగా నిరూపించి ఉన్నది బాగానే సత్వశబ్దో జీవ క్షేత్రజ్ఞ శబ్ద పరమాత్మేతి యదుచ్యతే తన్న దీని మీద కొంత వివరణ అలా మేము దీన్ని దీన్ని కూడా మీరు చెప్పినట్టు అక్కర్లేదు సత్వశబ్దానికి జీవుడని అర్థం చెప్తాం క్షేత్రజ్ఞానే పదానికి ఈశ్వరుడు అర్థం చెప్తాం అలా చెప్పడానికి కొంత యోగ్యత ఉంది ఎందుకంటే సత్ జీవుడంటే బుద్ధి కాబట్టి సత్వాంటి బుద్ధి కదా బుద్ధి అనే పదం చేత బుద్ధి ప్రధానమైన జీవుడు మీరు చెప్పేస్తాం ఏ క్షేత్రజ్ఞుడు పరమేశ్వరుడే అని స్పష్టంగా క్షేత్రజ్ఞించాని మానవ విధి తెలుస్తూనే ఉంది కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే దాన్ని మీరు ఇక ఏదో చెప్పచ్చు అదేమో చెప్పచ్చు దాన్ని పరమేశ్వరుడు అని సమస్య లేదు కాబట్టి మళ్ళీ గుహాప్రవిష్టాధికరణం న్యాయంలోనే కూర్చోబెట్టినట్టు అవుతుంది కదా అని మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటే అది అంగీకారం కాదు తన్నా ఎందుకంటే సత్వక్షేత్రజ్ఞ శబ్దయో అంతఃకరణ శారీరపరత ప్రసిద్ధత్వాత్ ఎందుకంటే సత్వక్షేత్రజ్ఞ శబ్దములు రెండింటికి ప్రసిద్ధమైన అర్థం ఉన్నది ప్రసిద్ధమైన అర్థాన్ని విడిచిపెట్టి అప్రసిద్ధ అర్థాన్ని చెప్పకూడదు సత్వశబ్దానికి బుద్ధి అని క్షేత్రజ్ఞ శబ్దానికి శారీర శరీర కాదు సుమాండి అది శారీర అంటే శరీరే భవ శరీరమునందు ఉండునది అని అర్థం ఈ క్షేత్రమునందు ఉండునది క్షేత్రమునందు ఉండున్నది అంటే ఆ చైతన్యం ఆ చైతన్యం క్షేత్రమునందు ఉన్నది కదా ఆ క్షేత్రమునందు ఉన్న చైతన్యము దాన్ని మీరు ఒక దృష్టికోణంలో జీవుడని అనొచ్చు మరో దృష్టికోణంలో ఈశ్వరుడు అని ఒకప్పుడు జీవుడని అంటే పోనీ మీరు జీవుడని అన్నారు బానే ఉంది ఆ జీవుడు మీరు కొంత శోధన చేసినట్లయితే ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు అని కంక్లూషన్ చేయొచ్చు అక్కడ మీరు రెండూ ఇంక్లూడ్ అయిపోయే కాబట్టి క్షేత్రజ్ఞ శబ్దాన్ని శారీర అంటారు అంటే కమిటవరు జీవహాని కమిటవరు శారీర అంటారు శరీరమునందు ఉండున్నది ఏటయా శరీరమునందు ఉండున్నది జీవుడంటావా సరే జీవుడే అయితే జీవుడు మరి ఈశ్వరుడి కంటే వేరుగా లేడు కదా ఈశ్వరుడేనంట సమస్య ఉంది ఈశ్వరుడే అలాగే దాన్ని ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానం చేసుకోవచ్చు అంచేత నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను జీవా ఒక ఎంటిటీ అదేమంత పర్ఫెక్ట్ ఎంటిటీ ఏం కాదండి జీవా అనే దాన్ని కావాలంటే మీరు అట్టి పెట్టవచ్చు అక్కర్లేదనుకుంటే తీసిపారేవచ్చు జీవా అనే ఒక మేఘం ఉన్నది ఆ మేఘం ఇప్పుడు ఏదో చూడరా మేఘం ఏమిలో ఉంది ఇలా అలాంటిది జీవాని ఏంటి అది ఏనుగులో ఉంది నిజమే ఎంతసేపు ఉంటుంది ఏనుగులాగా ఓ నిజమే ఎప్పటికీ ఆ మేఘం ఇలా ఇలా అయ్యి ఆ ఏనుగు పోయింది జీవా అలాంటిది కాబట్టి ఆ జీవా దాన్ని మీరు విలీనం చేసేయచ్చు క్షురుల్లో లేదా అట్టి పెట్టచ్చు అంచేతనే ఈ రకమైన కన్ఫ్యూషన్కి రాకుండా ఉండడం కోసమే శారీర కాబట్టి క్షేత్రజ్ఞ అంటే శారీర సత్వం అంటే బుద్ధి ఇవి ప్రసిద్ధములైనటువంటి అర్థాలు కాబట్టి బుద్ధి క్షేత్రజ్ఞులనే మీరు చెప్పాల్సి ఉంటుంది కానీ జీవ ఈశ్వరుడు అని అక్కడ చెప్పడానికి వీలు లేదు ఈ అధికరణం ఎన్ని మలుపులు తిరుగుతున్నాను నాకు భయం ఈ మలుపులన్నీ మీరు ఫాలో అవుతున్నారా కన్ఫ్యూజ్ అయిపోతున్నారా అని డౌట్ వస్తూ ఉంటుంది సరే కానివ్వండి చెప్తుంటే మీరు వాట్ ఎవర్ అండర్స్టాండ్ తత్రచం వ్యాఖ్యాతత్వాత్ పైగా సత్వ శబ్దానికి జీవుడని క్షేత్రజ్ఞ శబ్దానికి ఏదో ఈశ్వరుడని అలాగంటే అర్థాలు మీరు మీ అంతటా మీరు చెప్పడం అవసరం ఎందుకంటే ఏ పై గ్రహస్య బ్రాహ్మణమైతే సత్వ క్షేత్రజ్ఞ అనే పదాలను ఇంట్రడ్యూస్ చేసిందో అదే బ్రాహ్మణం అక్కడనే ఇంకో ముందుకు వెళ్తే ఆ పదాలని మరింత వివరించి చెప్పింది ఏ రకమైన సందేహానికి తావులేని విధంగా అదేమిటంటే తదేతత్వ సవం ఏం స్వప్నం పశ్యతి అయం శారీర ఉపద్రష్టా సేత్రజ్ఞ తావేత సత్వక్షేత్రజ్ఞని చెప్పింది ఏమనమాట తదేతత్సత్వం ఏమో స్వప్నం పశ్యతి ఏమంటే సత్వము ఒకటే అన్నారు ఏమిటంటారు ఈ సత్వం ఏమిటంటే సత్వం అంటే తెలియజేయడానికి ఇదే సత్వం ఏది ఏమ స్వప్నం పశ్యతి దేనితో నువ్వు కళను చూస్తావో అదే సత్వం అంటే కళను దేనితో చూస్తారు బుద్ధితో చూస్తారు బుద్ధి సంస్కారాలే కళ కింద కాబట్టి తెలిసిపోయింది కదా కాబట్టి సత్వము అంటే బుద్ధి అక్కడికి సెటిల్ ఇంకా మరి క్షేత్రజ్ఞ అంటే అదేవరంటారు అది తెలియదండి అథయోయం శారీర ఈ శరీరమునందు ఉండువాడు ఉపద్రష్ట సాక్షి సాక్షి ఉపద్రష్ట దగ్గరగా ఉండి సాక్షిగా ఉపద్రష్ట ఉపద్రష్టానుమంతా చకత్తా భోక్త మహేశ్వర అని పదమూడో అధ్యాయంలో కూడా సో ఉపద్రష్ట అంటే సాక్షి అర్థం ఆ ఉపద్రష్ట అతడు క్షేత్రజ్ఞుడు కాబట్టి తావేతం సత్వక్షేత్రజ్ఞవు కనుక బుద్ధి క్షేత్రజ్ఞుడు ఆ రెండు ఈ చెట్టు మీద ఉన్నది అని పై గ్రహస్య బ్రాహ్మణం స్పష్టంగా ఆ రకంగా స్వీకరించి ఉన్నది అంటే అర్థమైనటు అనమాట గుహాప్రవిష్ట మంత్రంలో ఏ రెండింటినైతే మనం పూర్వపక్షం చేసి పక్కన పెట్టామో సమాన వృక్ష మంత్రంలో ఆ రెండింటినే పైంగ్రహస్య బ్రాహ్మణం స్వీకరించినది మంచిది ఎలా స్వీకరిస్తే అలా అక్కడది ఇక్కడిది పూర్వపక్షం భే ఓ పనిచేస్తే పోని ఈ పైంగ్రహస్య బ్రాహ్మణం చెప్పినటువంటి సత్వక్షేత్రజ్ఞులను ఈ అధికరణంలో పూర్వపక్షంగా స్వీకరిస్తే అలా ఉంటుంది నాప్య పూర్వపక్షం భజతే ఆ చెత్త నహ్యత్ర శారీర క్షేత్ర కర్తృత్వోత్వాదిన సంసారధర్మేణ ఉపేతో వివక్ష్యతే అది ఇక్కడ చిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ గుహాప్రవిష్టాధికరణంలో పూర్వపక్షంలో ఇద్దరెవరు బుద్ధి జీవులు అయితే పాంగిరహస్య బ్రాహ్మణంలో చెప్పిన ఇద్దరెవరు బుద్ధి క్షేత్రజ్ఞులు అయితే గృహాప్రవిష్టాధికరణ పూర్వవృక్షంలో చెప్పిన ఇద్దరు పైంగ్రహస్య బ్రాహ్మణంలో చెప్పిన ఇద్దరు సమాన వృక్ష మంత్రానికి ఆ రెండు ఈ రెండు ఒకటైనా అంటే కాదు అంటున్నారు కాదు ఎందుకంటే క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు ఈశ్వరుడు పోయింది కదా నేను ముందే చెప్పాను మీకు బుద్ధి జీవుడు ఒక పేరు జీవుడు ఈశ్వరుడు రెండో పేరు ఇంకో పేరు మిగిలింది ఆ పేరు బుద్ధి ఈశ్వరుడు ఆ పేరు తీసుకుంటున్నారు కాబట్టి బాగుందే ఇది ఈ పై బ్రాహ్మణము మా గుహప్రవిష్టాధికరణ పూర్వక్షమానికి కోయిన్ సేడ్ అవుతోందని కూడా మీరు అనుకోద్దు నాకి అపిశబ్దం చేతను అలాగ మీరు సంతోషపడతారేమో అలా కూడా అనుకోవద్దు ఎందుకంటే నా హత్ర శారీర క్షేత్రజ్ఞ కర్తృత్వభోతృత్వాదిిన సంసారధర్మేణ తే అత్ర అంటే ఈ పంగిరహస్య బ్రాహ్మణంలో క్షేత్రజ్ఞుడు జీవుడుగా చెప్పడం ఇష్టం కాదు ఇక్కడ చూడండి క్షేత్రజ్ఞుడు ఉంటాడు అంటే ఈ మనస్సుని దేహాన్ని ఇంద్రియాలని తెలుసుకుంటున్నవాడు ఉంటాడు చూడండి ఇప్పుడు దేహం ఉన్నది దేహాన్ని నేను తెలుసుకుంటున్నానా లేక నేనే దేహం అయిపోయానా దేహాన్ని నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఈ తివాచి ఉన్నది ఈ తివాచి నాది అని అన్నాను ఏమంటే తివాచి నాది అనడానికి ముందు ఏముంది ఇది తివాచి అని తెలుసుకోవడం ఉంది ఇది తివాచి అని తెలుసుకోకుండా నాది అంటాడా అంటాం కాబట్టి ముందే ఉంది తెలుసుకోవడం ఉంది తర్వాత ఏముంది తాదాత్మ్యం వచ్చింది ఏమండి తివాచి నాది నాది ఎలా అవుతుంది తివాచి అని అర్థం ఉందా వాడు ఎవరో నెట్మెంట్ పెట్టుకొచ్చాడు ఇక్కడ పడేసిపోయాడు మీరు అందరూ కూర్చున్నారు నాది ఎలా అవుతుంది నాది అంటే ఏమిటి అర్థం కాబట్టి ఆ జ్ఞానం చేతనం వీడు నాది అన్నాడు కాబట్టి ఆ నాది అనేది తీసి పారేస్తే ఉన్నదేమిటి తెలుసుకోవడము ముందు ఉన్నది తెలుసుకోవడము దేహము దేహము నేను ముందు దేహం తెలుసుకోవడం ముందు దేహం తెలుసుకోవడం ముందు మీకు నిద్రలేస్తూనే ముందు దేహము తెలుస్తుంది ఆ దేహం తెలిసిన తర్వాత దేహము నేను అని నాది అని తర్వాత వస్తుంది ఆ తర్వాత వచ్చేది అజ్ఞానం చేత వచ్చింది ముందు వచ్చింది పక్కా దేహము తెలిసింది కేమండి తర్వాత కన్ను చూస్తోంది చూపు అనేది మీకు తెలుస్తుంది మీరు చూడడమే కాదు చూస్తున్నాను అని తెలుసుకుంటారు కూడా కేమండి కాబట్టి కన్నును మీరు తెలుసుకుంటారు కాబట్టి ముందు కన్నును తెలుసుకుంటారా లేక కన్నుతో రూపాన్ని చూస్తారా ఏది ముందు ముందు కన్నును తెలుసుకుంటారా ఆ తర్వాత కన్నుతో రూపాన్ని చూస్తారు మీరు ఏదో కళ్ళు చూస్తున్నారనుకోండి మీకు ఆ చూపును ముందు తెలుసుకుని ఏదో సౌండ్ అవుతోందే చూద్దాం అని కళ్ళు తెరిచి చూస్తారు కాబట్టి ముందు చూపును మీరు తెలుసుకుంటారు కాబట్టి మీ యథార్థ స్వరూపము తెలుసుకున్న జ్ఞహ క్షేత్ర జ్ఞహ సర్వాన్ని తెలుసుకుంటూ ఉండడం మీ స్వరూపం ఏమండి బుద్ధిని తెలుసుకుంటారు ముందు బుద్ధిని తెలుసుకున్న తరువాత ఆ తరువాత దాంతో బుద్ధితో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు నేను కర్తను నేను భోక్తను అనే అజ్ఞానం తర్వాత వస్తుంది కాబట్టి బుద్ధితో తాదాత్మ్యాన్ని చెందితే కానీ కర్తృత్వ భోక్తృత్వాలు రావు కేవలము తెలుసుకుండడం క్షేత్రజ్ఞ ఆ క్షేత్రజ్ఞుడు తాదాత్మ్యం లేకుండా జీవుడు నండి తాదాత్మ్యము వల్లనే జీవుడవుతాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు ఆటోమేటిక్గా జీవుడైపోడు కర్తృత్వ భోక్తృత్వాదిన సంసారధర్మేణ ఉపేత కర్తృత్వ నేను కర్తని నేను భోక్తని అనే సంస్కారాలు బుద్ధి చెంది ఉంటాయి ఆ సంస్కారాలతో తాదాత్మ్యాన్ని చెంది అప్పుడు మాత్రమే క్షేత్రజ్ఞుడు జీవుడుగా అవుతాడు ఆకాశము ఘటాకాశం ఎప్పుడవుతుంది ఘటము యొక్క వాల్యూముని దానికి అంటగట్టినప్పుడు మాత్రమే ఘటాకాశం అవుతుంది ఆకాశము ఆకాశంలో ఉండిపోయి ఘటము యొక్క వాల్యూంతో నాకేమి సంబంధం లేదు అనుకుంటే ఆకాశం ఘటాకాశం అవ్వదు అలాగే జీవుడు ఆ క్షేత్రజ్ఞుడు నేను సాక్షిని తెలియవాడను తివాచి తివాచి అంతే తివాచి అనేది జ్ఞానం దేహము జ్ఞానం చూపు జ్ఞానం బుద్ధి జ్ఞానము అంటే తెలుసుకోవడమే అంతేగాని పివాచి నాది అండం తప్పు దేహము నేను అండం తప్పు బుద్ధిని తెలుసుకుని బుద్ధి ఎందుకు కర్తృత్వ సంస్కారం ఉంటే ఆ సంస్కారంతో తాదాత్మ్యాన్ని చెంది నేను కర్తని నేను భోక్తని అనడం తప్పు ఈ తప్పులన్నీ చేసి వీడు సంసారి అవుతున్నాడు ఆ సంసార ధర్మాలని తీసిపారేశారనుకోండి వాడు శుద్ధ క్షేత్రజ్ఞుడుగా మిగిలి ఉంటాడు శుద్ధ క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు మరి ఏమిటి శుద్ధ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు క్షేత్రజ్ఞించాపి మాను విద్ధి కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో పైంగ్రహస్య బ్రాహ్మణంలో చెప్పిన సత్వక్షేత్రజ్ఞులంటే మీ గుహాప్రవిష్టాధికరణ పూర్వపక్షంలో చెప్పిన బుద్ధిజీవుని అని మాత్రం అనుకోవద్దు తెలిసిందండి దాన్నేం గలవరిస్తారు కథం తరిహి అండే సత్వక్షేత్రజ్ఞులంటే బుద్ధిజీవులు కాదా కాదు మరి ఎవరు ఎలాగ అదేమిటో కొంచెం చెప్పండి సర్వ సంసార ధర్మాతీత బ్రహ్మస్వభావ చైతన్యమాత్రస్వరూప అది సకలములైన సంసార ధర్మములకు అతీతుడు వాడు క్షేత్రజ్ఞుడు సంసార ధర్మాలు ఏమిటి నాది నేను నేను కర్తని నేను భోక్తని ఇవి సంసార ధర్మాలు వీటికి అతీతుడు అంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి దేని ఎందు సంఘము ఉండదు అది సంసార ధర్మంలోకి అతీతుడైన క్షేత్రజ్ఞుడు అంటే చూడండి ఈ మీమాంస ఉంటే ఇది పురోపక్షం అనేది సిద్ధాంతం అని అంతటితో సరిపడతుంది దాని నుంచి వచ్చేటువంటి మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్ వస్తుంది కాబట్టి ఎనివే క్షేత్రజ్ఞుడు సర్వమును తెలుసుకుంటాడు దేనితోటి మమేకము కాడు సర్వ సంసార ధర్మములకు అతీతుడుగా ఉంటాడు సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఇది ఎలాగంటే పిల్లవాడు నోట్లో మట్టి పెట్టుకోబోతుంటే తల్లి కొట్టింది కొడితే వాడు ఏడవడం ప్రారంభిస్తాడు తల్లి ఏం చేస్తుంది వాడు ఏడుస్తున్నాడని చూస్తూ ఉంటుంది ఏడుస్తున్నాడని చూస్తూ ఉంటుందా లేకపోతే ఆవిడ కూడా ఏడుస్తుందా ఆవిడ ఏడవ ఆవిడ తన పొంద చేసుకుంటూ ఉంటుంది వాడు ఏడుస్తూ ఉంటాడు అని వాడు ఏడుస్తూ ఉంటాడు వాడికి ఒక వంద సేపు ఏడుస్తాడు తర్వాత మనస్సు మారినప్పుడు ఏడవడం మానేస్తాడు పిల్లల్ని వాడు పడిపోయాడు అనుకున్న పిల్లాడు పడిపోయినప్పుడు మీరు వాడికే చూడడం అటువైపు తను తిప్పేసుకుంటే వాడు ఏదవడం ఆ నొప్పిన సహించేసుకుని తన దాన్ని తాను ఉంటాడు మీరు అయ్యోనైనా పడిపోయేవాడు అంటే ఏదవడం ప్రారంభిస్తాడు ఎందుకంటే అయ్యోనైనా పడిపోయేవాని వాడికంటే ముందే మీరు ఏడవడం ప్రారంభించినట్టే కదా ఓ రకంగా ఓ రకంగా ఏమైనా అయినా పడిపోయావా అని మీరు కంగారు పడుతున్నారంటే ఇంకా మనం ఏడవాల్సిన టైం వచ్చేసింది అనుకుని వాడు ఏంట నాకు బాగా గుర్తు నేను చాలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేయి ఎక్కడో పడ్డాను చెట్టిక్కో ఎక్కడ కోతికొమ్మ చాట్లో పడ్డాను పెడితే చేయి విరిగింది ఆ రోజుల్లో ఈ సర్జరీలు ఇవే ఉండేవి ఈ చేతులు కట్టుకట్టి ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆయన నెలి ఆయన దగ్గర ఈ ఎదురు పొలాల ఉండేవి ఇటో వెదురు పొలా ఇటో వెదురు పుల్ల పెట్టి తాళ్ళు వేసి కట్టి దాని మీద మర్దన చేసేవాడు రోజు ఆ పొలం ఉప్పేసి మళ్ళీ మర్దనా చేసి మళ్ళీ పుల్లలు పెట్టి కట్టి పంపించేసివాడు సరే నేను వెళ్ళాను మర్దనాకి ఆ వేళ మర్దనాకి వెళ్ళడం అని ఎరా మర్దనా వెళ్ళేవా అని ఈ పుల్లలు ఇది ఇలా ఉండేది మర్దనానికి వెళ్ళావా అడిగారు నాయనగారు ఇంకా అడగ వెళ్ళలేదు మీరు వెళ్ళు ఎండ ఎక్కువని వెళ్ళి పోవంటే సరే ఫకింటికి వెళ్ళి వెళ్ళారు వెళ్ళి అక్కడ కొద్దిసేపు నడిచి వెళ్ళాలి ఎండలో వేసం కాలం సో ఎందుకంటే పరీక్ష వ్యసన కాలంలో ఆటల్లో మీర కొట్టుకున్న చేయాలి మాట సో వెళ్ళేప్పటికీ ఆయన ఆయన ఆచార్యులు గారు ఆయన పన్నంతా పూర్తి చేసుకుని నేను బయట వెయిట్ చేస్తున్నా వచ్చారు పుల్ల విప్పుతున్నారు విప్పుతూ ఉంటే నా కళ్ళం పడి నీళ్లు తిరగడం ప్రారంభించారు ఎందుకంటే మర్దనా చేసినప్పుడు నొప్పుడు ఆయన ఏమన్నారు చూడు ఇంకా పొల పూర్తిగా విప్పలేదు మర్దన మొదలెట్టలేదు ఏడిచేమంటే తంతా పట్టుకుని అంటే కూడా ఆగాను ఏడవలేదు పొలం ఎప్పుడో అయింది నూలు తర్వాత వద్దలా చేసే నొప్పే లేదు అలా ఉంటుంది నొప్పి లేదు ఏడవ తగ్గద్ద నొప్పి లేదు అది లేని ఆధార్థింగ్ చాలా డేంజరస్